అస్సలం అయిమతుల్ వరకా అల్హందుల్లాది హలి హా ఓమాన్ అల్లాహలవాతుల్లాహి వలా అషరఫుల్ ఖల్క్ వాలా అలిహి విహిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా నరక శిక్షకు కారణమయ్యే పాపాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మరికొన్ని కారణాల గురించి ఇన్షాల్లా మనం తెలుసుకోబోతున్నాము వాటిలో తన వద్ద ధనం ఎక్కువ కూడబెట్టుకోవాలి అన్న ఆలోచనతో ప్రజల ముందు చేయి చాపి భిక్షమాడడం మనిషి అనారోగ్యంగా ఉన్నాడు సంపాదించడానికి ఏ మార్గాలు దొరకట్లేదు అతడు ప్రయత్నం చేస్తున్నాడు అయినా ఇంటి అవసరాలు ఎక్కువ ఉన్నాయి అందుకని అతడు ఎవరి ముందు చేయిజాపి ఏదైనా తన అవసరం తీరడానికి కొంత డబ్బు తీసుకున్నాడంటే ఏదైనా వస్తువు తీసుకున్నాడంటే అది కూడా మంచి అలవాటు కాదు కానీ ఇలాంటి గత్యంతరం లేని పరిస్థితిలో పర్వాలేదు అని అనవచ్చు కానీ డబ్బు డబ్బుధనం కూడబెట్టాలన్న ఆశతో అతని వద్ద బ్యాంక్ బ్యాలెన్సులు కావాలి అన్న ఆశతో ఈ విధంగా ప్రజల ముందు చేయి చాపి అడగడం నరక శిక్షకు కారణమవుతుంది ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలస్ సలం తెలిపారని సహీ ముస్లిం షరీఫ్లో వచ్చే ఉంది మన్స అలన్నాస అమ్వాలహు ముఖిరణ్ ఎవరైతే తన వద్ద ధనం ఎక్కువ కావాలి పెరగాలి అని ప్రజల సొమ్ము అడుగుతా ఉంటాడు తీసుకుంటూ ఉంటాడు ఫయిన్నమ ఎస్ అలు జమర జహన్నం వాస్తవానికి అతను నరకాగ్ని నిప్పులను తన చేతిలో తీసుకుంటున్నాడు ప్రజలతో అడిగేది డబ్బు సొమ్ము కాదు వాస్తవానికి అది నరకం యొక్క అగ్ని ఫలియస్ తకిల్మిన్ హు ఔ లియుక్సిర్ ఇక ఎవరికి ఎంత అగ్ని తీసుకోవాలనే కోరిక ఉందో అంత ఎక్కువ తీసుకోండి ఎవరికి అగ్ని మనకు కాకూడదు మనం నరకంలో వెళ్ళకూడదు అని ఉందో వారు ఈ అలవాటును మానుకోవాలి నరకశిక్షకు కారణమయ్యే పాపాల్లో ఎక్కడైనా ఏదైనా చెట్టు ఉంది ప్రజలు జంతువులు ఆ చెట్టు నీడ ద్వారా లాభం పొందుతున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రజలకు అది లాభదాయకంగా ఉంది అలాంటి చెట్టును అనవసరంగా కొట్టివేయడం తీసివేయడం ఇది కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించడం వారి విశ్రాంతి వారి యొక్క సౌకర్యార్థం ఏదైతే ఒక చెట్టు ఉందో దానిని తీసిన వాడు నరకానికి గురి అవుతాడు ప్రవక్త సల్ల ఉ ఇన్నెల దీన యొక్క సిద్రా యు సబ్బౌన ఫిన్నారి అలం సొబ్బ ఎవరైతే ఒక చెట్టును నరకేస్తారో అలాంటి వారిని తలక్రిందువులుగా చేసి నరకంలో పడవేయడం జరుగుతుంది గమనించారా ఈ విధంగా మీరు ఇస్లాం యొక్క గొప్పతనాన్ని కూడా గమనించండి ప్రజలకు లాభదాయకమైన ప్రయోజనకరమైన ఇలాంటి విషయాలు కూడా ఇస్లాం ప్రోత్సహిస్తుంది వాటిని నష్టపరిచేవాడు నరక శిక్షకు గురి అవుతాడని హెచ్చరిస్తుంది ఈ రోజుల్లో క్లీన్ అండ్ గ్రీన్ పేరు మీద హరితహారం పేరు మీద ఏ ఉద్యమాలు లేసినా ఇస్లాం వాటి గురించి ప్రోత్సహిస్తుంది నరకశిక్షకు కారణమయ్యే పాపాల్లో ఒకటి అన్యం పుణ్యం తెలియని ఎలాంటి పాపానికి ఒడిగట్టని స్త్రీలపై వ్యభిచార అపనింద వేయడం ఇది కూడా ఘోర పాపాల్లో లెక్కించబడుతుంది మరియు నరకానికి కారణమవుతుంది అల్లాహతాల కురాన్లో ఆదేశించాడు సోరె నూర్ ఆయన ఇరవై మూడు ఎవరైతే స్వచ్ఛీలుడైన ఇలాంటి పాపానికి ఒడిగట్టని విశ్వాస స్త్రీలపై అపనింద మోపుతారో వారిని యహలోకంలో పరలోకంలో శపించడం జరిగింది మరియు వారికి చాలా గొప్ప మరియు భయంకరమైన శిక్ష ఉంది ఈ రోజుల్లో మంది అన్యాయంగా ఒక అమ్మాయిని ప్రేమించానని తప్పుడు మార్గంలో పడతారు ఆమె తన గౌరవాన్ని తన యొక్క పరువును కాపాడుకునే స్త్రీ అయి ఇలాంటి చెడు అలవాట్లకు అలాంటి దుష్టులతో దిగకుంటే వారు దొంగతనంగా ఆమెకు తెలియకుండా ఆమె యొక్క ఇమేజెస్లు తీసుకుంటారు ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో వేసి ఆమె గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి వారు అల్లా యొక్క ఇలాంటి శిక్ష నుండి భయపడరా ఇహలోకంలో పరలోకంలో శపించడం జరుగుతుంది అని ఏదైతే చెప్పబడుతుందో ఇది ఏదైనా మామూలు విషయం ఎలాంటి నష్టం లేని విషయమని భావిస్తున్నారా జాగ్రత్తపడండి నరకం నుండి భయపడండి ఇక్కడ నీచ కోరికలు నెరవేరటం లేదని అమాయకులను అమాయకురాన్లను బెదిరించి హెచ్చరించి మరియు వారి యొక్క ఫోటోలను సోషల్ మీడియాల మీద వేసి తమకు బానిసలుగా కావాలన్నట్లుగా ఏదైతే కోరుతారో ఇలాంటి మగవారు మగవారు కాదు ధీరులు కాదు ఇలాంటి వారిపై అల్లా నిఘా వేసి ఉన్నాడు నరకశిక్ష వారికి సిద్ధమున్నది అన్న విషయంతో వారు భయపడాలి నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో భార్య భర్తకు అవిధేయురాలుగా ఉండడం అవును ఇది కూడా అలాంటి భార్యలను నరకంలో తీసుకెళ్తుంది ఒక సందర్భంలో ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వద్దకు ఒక స్త్రీ వచ్చింది ప్రవక్తతో కొన్ని విషయాలు మాట్లాడి కొన్ని ధర్మ సమస్యలు వాటి పరిష్కారం తెలుసుకొని ఆమె వెళ్ళాలనుకున్న సందర్భంలో నీవు పెళ్ళైన స్త్రీయా నీకు భర్త ఉన్నాడా అని ప్రవక్త సల్లల్లాహరీవసలం వారు ఆమెను ప్రశ్నించారు ఆమె సమాధానంలో అవును ప్రవక్త అని చెప్పింది అప్పుడు ప్రవక్త అడిగారు అయిన అంతిమినుహు అతని పట్ల విధేయతలో అతనితో నీ వ్యవహారం ఎలా ఉంది అని ప్రవక్త అడిగారు ఆమె చెప్పింది మా ఆలు హు ఇల్లా మా ఆజిస్తు అన్హ్ ప్రవక్త సాధ్యమైనంత వరకు నేను అతనితో మంచి వ్యవహారం తో ఉండే ప్రయత్నం చేస్తాను కానీ నా శక్తికి మించి ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలి అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు ఫందూరీ అయిన అంతిమిన్హ్ హు అజన్నతో కి నారుకి నీవు చూసుకో నీవు పరిశీలించుకో అతని యొక్క విధేయత అతని పట్ల నీ వ్యవహారం ఎలా ఉందో ఎందుకంటే అతడే నీకు స్వర్గం అతడే నీకు నరకం అంటే ఇక్కడ పురుషులు విర్రవీగవద్దు భర్తలు ఎలాంటి అహంకారానికి గురి కావద్దు స్త్రీలకు ఒక బోధ చేయడం జరుగుతుంది వారు తమ భర్తల పట్ల విధేయురాళ్ళుగా ఉండాలి మరియు ఇంట్లో ఆమే యొక్క బాధ్యత భర్త పట్ల భర్త యొక్క సంతానం పట్ల ఎలా ఉండాలో వాటిని నెరవేరుస్తూ ఉండాలి అలా నెరవేరుస్తూ ఉంటే ఆమె స్వర్గానికి వెళ్తుంది నెరవేరకుంటే ఆమె నరకానికి వెళ్తుంది అని హెచ్చరించారు అయితే కేవలం ఇది స్త్రీలపై భార్యలపై మాత్రమే ఒక భారం వేయబడింది అని అనుకోకండి భర్తలకు కూడా సంబంధించిన ఆదేశం ఇంతకుముందే మనం విని ఉన్నాము ఏ భర్తలైతే ఇంటికి బాధ్యులుగా ఉండి వారి బాధ్యతలో వారి భార్య పిల్లలు ఉండి వారు వారి గురించి ఎలాంటి పట్టించుకోకుండా వారి యొక్క ఖర్చులు ఇవ్వకుండా వారికి మోసం చేస్తారో అలాంటి వారు నరకంలో చేరుతారు అని ప్రవక్త సల్లం హెచ్చరించి ఉన్నారు ఈ రోజుల్లో ఎందరో భర్తలు స్త్రీలుగా మారి అత్తగారింటి నుండి వచ్చిన కట్న కానుకలు అన్నీ మింగి హదం చేసిన తర్వాత ఇక కష్టపడి సంపాదించడానికి మనసు ఒప్పనందుకు ఇన్నాలి ఇన్న ఇంట్లో పిల్లల సంరక్షణ మంచి విధంగా చేస్తూ ఉండే భార్యలను బయటికి పనికి ఏదైనా ఉద్యోగం చేయడానికి పంపిస్తారు మరియు స్వయంగా పురుషులై మగవారై హాయిగా ఇంట్లో తిని పడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది వాస్తవానికి ఇది పురుషత్వం కాదు ఇలాంటి అలవాటును మానుకోవాలి ఇలాంటి మోసానికి గురి వారు తమ స్త్రీలను వారికి మించిన వారి శక్తికి మించిన కార్యం వారిపై వేసేవారు కూడా నరకానికి ఆహుతి అవుతారన్న విషయంలో భయపడాలి నరకానికి కారణమయ్యే పాపాల్లో అనవసరంగా భార్య భరతతో విడాకులు కోరడం ఈ రోజుల్లో ఇలాంటి కొన్ని చట్టాలు వెళ్తున్నాయి అని వార్తల్లో అడపాదడపా మనం వింటూ ఉంటాము అనవసరంగా అక్రమంగా ఎలాంటి సరి కారణం లేకుండా భరతతో విడాకులు కోరడం ఇది నరకానికి ఆహుతి చేస్తుంది ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు అయ్యు మమ్రా అతిన్ సలత్హా అమిన్ గైరిమున్ అలైహరా ఎలాంటి అవసరం లేకుండా ఏ స్త్రీ తన భర్తతో విడాకులు కోరుతుందో ఆమెపై స్వర్గం నిషిద్ధం అందుకని మనం భయపడాలి మరికొన్ని విషయాలు ఇన్షా అల్లా తెలుసుకుందాము ఎవరైనా చనిపోయిన తర్వాత వారిపై శోకం పాటించడం ఇది కూడా నరకానికి తీసుకెళ్తుంది సహీ ముస్లిం షరీఫ్లో ఉంది ప్రవక్త సల్లం తెలిపారు అన్నా ఇహతు ఇదాలం తతుబ్ ఈ నౌహామాతం చేసేవారు శోకం పాటించేవారు ఒకవేళ వారు తౌబా చేయకుండా అదే స్థితిలో చనిపోతే ప్రళయ దినాన ఎప్పుడైతే వారిని లేపడం జరుగుతుందో వారికి తార్ మరియు గంధగంతో కూడినటువంటి దుస్తులు వారికి ధరింపచేయడం జరుగుతుంది వాటి వల్ల వారి యొక్క శిక్ష ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇంకా మహాశివులారా తల్లిదండ్రులు ఉండగా వారికి అవిధేయులవ్వడం వారి బాగోగులు చూసుకోకపోవడం అలాగే రమదాన్ మాసం వచ్చిందంటే ఉపవాసాలు పాటించి అల్లాకు ఇష్టమైన కార్యాలు చేసి పుణ్యం సంపాదించుకునేదానికి బదులుగా ఉపవాసాలు వదిలివేయడం తనను తాను అల్లాహ్ వద్ద క్షమింపబడిన వారిలో చేర్చుకోకపోవడం అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రస్తావన వచ్చినప్పుడు కనీసం సల్లల్లాహు అలీహి వసల్లం అని ప్రవక్తపై దరూదు చదవకపోవడం ఈ మూడు విషయాలు కూడా నరకానికి తీసుకెళ్ళటానికి సబబు అవుతాయి ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు జిబ్రిల్ నా వద్దకు వచ్చారు మరియు చెప్పారు ఓ మొహమ్మద్ సల్లహు అలీ వసలం ఎవరి వద్దనైతే తల్లిదండ్రుల్లో ఇద్దరు లేదా ఒక్కరు ఉంటారో అయినా ఆ వ్యక్తి నరకంలో వెళ్తాడో అల్లా అతన్ని తన కారుణ్యం నుండి దూరమే దూరముంచుగాక మరెవరైతే రమదాన మాసాన్ని పొందుతారో మరియు క్షమింపబడటానికి ఏ పుణ్యం కూడా చేసుకోరో అలాంటి వారు కూడా నరకంలో ప్రవేశించుగాక అల్లా యొక్క కారుణ్యానికి దూరం ఉండుగాక ఇంకా ఎవరైతే నీ పేరు వచ్చినప్పుడు కూడా నీపై దరూదు చదవరో అలాంటి వారు కూడా నరకంలో ప్రవేశించుగాక అల్లా యొక్క కారుణ్యాలకు దూరం ఉండుగాక కూడా ప్రవక్త సలల్లాహు అలీ వసలం ఆమీన్ ఆ మీన్ అని అన్నారు అంటే గమనించండి దైవదూతలకు నాయకులైన జిబ్రీల్ బద్దువా చేస్తున్నారు శపిస్తున్నారు మరియు సర్వ మానవుల్లోనే కాదు అల్లా తర్వాత ఈ సర్వ సృష్టిలో అతిపెద్ద నాయకులైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఆమీన్ అని అంటున్నారు మరి అలాంటి వారు ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు నరకానికి ఆహుతి అవుతున్నారో వారు భయపడాలి అలాగే సోదరులారా నరకానికి కారణమయ్యే పాపాల్లో పరస్పరం సంబంధాలు తెంచుకోవడం పరస్పరం ఒకరికి ఒకరు దూరమైపోవడం కనీసం ఒకరిని ఒకరు ఎదురైనప్పుడు సలాం కూడా చేసుకోకపోవడం వాస్తవానికి ఇది కూడా మనల్ని నరకానికి ఆహుతి చేస్తుంది ప్రవక్త సలహా తెలిపారు లాస్ అయ్యూర్ అఫా ఏ ముస్లిం వ్యక్తి కూడా తన సోదరునితో మూడు రోజుల కంటే ఎక్కువ మాట బంద్ చేసి మాట్లాడకుండా సంబంధాలు తెంచుకొని ఉండకూడదు ఫమన్ హజర్ ఫో కన్ ఫమాత్ దహలన్నార్ ఎవరైతే మూడు రోజుల కంటే ఎక్కువగా మాట వదులుతారో మాట్లాడుకుంటా ఉంటారో అదే స్థితిలో గనక వారు చనిపోతే వారు నరకంలో ప్రవేశిస్తారు అల్లాహోక గమనించారా మరి ఈ రోజుల్లో మనం ఎంతమంది మన యొక్క బంధువులతో మన యొక్క మిత్రులతో మన యొక్క సోదరులతో మనం మాట వదిలి ఉన్నాము అదే స్థితిలో గనక చనిపోతే మరి పరిస్థితి ఏమవుతుంది సోదరులారా గమనించండి అల్లాతో భయపడండి ఇంకా మహాశివులారా నరకానికి కారణమయ్యే పాపాల్లో పరస్పరం ఇద్దరి మనుషుల మధ్యలో కానీ రెండు వర్గాల మధ్యలో కానీ తీర్పు చేసేటప్పుడు న్యాయంగా ధర్మంగా అల్లాకు ఇష్టమైన రీతిలో తీర్పు చేయకపోవడం ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసలం తెలిపారు అల్ ఖుదాతు సలాత తీర్పు చేసేవారు ఎవరైతే ఉంటారో వారు మూడు రకాలుగా ఉంటారు ఇద్దరు నరకంలో పడిపోతే ఒక్కరు స్వర్గానికి అర్హులవుతారు ఒకరు తమ ప్రకారంగా తీర్పు చేస్తారు అందుకని నరకంలో వెళ్తారు రెండో వారు జ్ఞానం లేకుండా సరి అయిన లేకుండా వారు తీర్పు చేస్తారు వారు కూడా నరకంలో వెళ్తారు మరి మూడో వ్యక్తి ఎల్మ్ ధర్మం జ్ఞానం మరియు సత్యం ఏమిటో తెలుసుకొని హక్కు ఎవరి పట్ల ఉందో తెలుసుకొని వారు తీర్పు చేస్తారు అలాంటి వారు మాత్రమే స్వర్గంలో చేరుతారు ఈరోజుల్లో కోర్టులలో పనిచేసేవారైనా పోలీస్ స్టేషన్లలో పనిచేసేవారైనా గ్రామాలకు పెద్దలైనా ఎక్కడా ఎవరైనా గాని ఇద్దరి మధ్యలో రెండు వర్గాల మధ్యలో ఎక్కడా ఎవరికి తీర్పు చేసే అవకాశం వస్తుందో ఇరువైపుల వివరాలన్నిటినీ విని విషయాలన్నిటినీ తెలుసుకొని ధర్మం అందులో ఏమంటుంది ధర్మపరంగా హక్కు ఎవరికి చెల్లుతుంది ఈ విషయాలు తెలుసుకొని తీర్పు చేయాలి లేదా అంటే ప్రళయదినానా మహాశిక్షకు నరకాగ్నికి ఆహుతి అవలసి నరకంలో ప్రవేశించవలసి వస్తుంది ఇంకా మహాశివులారా నరకానికి నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో అశ్లీలం చెడు మరియు దానికి సంబంధించిన ప్రతి విషయం సమాజంలో వ్యాపించాలి ప్రబలిపోవాలి అని కోరడం కూడా ఇది నరకానికి ఆహుతి చేస్తుంది అల్లాహుతాలా ఈ విషయాన్ని కురాల్లో తెలిపాడు ఇన్నల్లదీన యుహిబ్బునల్ఫాహిష తుఫిల్లదీన ఆమను ఎవరైతే విశ్వాసుల మధ్యలో అశ్లీలం వ్యాపించాలని యుహన్ ఇష్టపడతారో కోరుతారో లహుమ్ ఆజాబున్ అలీమున్ ఫిద్దునియా వల్ ఆఖిరా అలాంటి వారికి ఇహ లోకంలో కూడా బాధాకరమైన శిక్ష ఉంది మరియు పరలోకంలో కూడా వారికి శిక్ష ఉంది ఇక్కడ గమనించండి ఇహ లోకంలో కూడా వారికి కఠినమైన శిక్ష మరియు పరలోకంలో శిక్ష ఈ శిక్ష ఎవరికి ఉంది యు అన్ తషీ అల్ ఈ ఫహెష్ అశ్లీలం చెడు వ్యాపించాలని యుహిబూన్ ఇష్టపడతారో కోరుతారో ఎవరైతే గా చేస్తారో వారికి ఇంకా ఎంత ఘోరమైన శిక్ష ఉంటుందో కేవలం ఇష్టపడేవారికి అలా కోరేవారికే అల్లా అవతాలా ఇంత కఠినమైన శిక్ష అని హెచ్చరిస్తున్నాడు మరి ఈ రోజుల్లో సోషల్ మీడియా మన చేతుల్లో ఏదైతే వచ్చిందో మనం ఈ సోషల్ మీడియా ద్వారా ఏ మంచిని ఏ ప్రజలకు ప్రయోజనకరమైన విషయాలను వ్యాపించగలుగుతామో అలా చేయకుండా అశ్లీల విషయాలను అశ్లీల చిత్రాలను అశ్లీల వీడియోలను అశ్లీల ఆర్టికల్స్ను వ్యాపిస్తూ ఉండడం గమనించండి అల్లాతో భయపడండి ఇది ఎంత ఘోరమైన కార్యం ఎంత మహా పాపం మరి ఈ రోజుల్లో అనేక మంది ఎన్నో వెబ్సైట్లు ఓపెన్ చేసి ఫేస్బుక్లలో ఎన్నో అకౌంట్లు క్రియేట్ చేసి వాట్సాప్లలో ఎన్నో గ్రూప్లు క్రియేట్ చేసి ఇలాంటి అశ్లీలాన్ని వ్యాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారు నరకానికి ఆహుతి అవుతారని భయపడాలి ఇంకా మహాశివునారా నరకానికి నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో నాలుకను కంట్రోల్లో ఉంచకుండా ఇష్టం వచ్చినట్లుగా దానిని ఉపయోగించడం ఇది కూడా చిన్న పాపం కాదు దీనివల్ల నరకానికి మనిషి ఆహుతి అవుతాడు ప్రవక్త సలల్లాహులేస్ తెలిపారు వాహల్ యక్హిం ఇల్లా హసో ఇదు అల్సి ప్రజలు వారి ముఖం వారి ముక్కు మీది నుండి నరకంలో ఏదైతే నెట్టెయ్యబడతారో త్రోయబడతారో దానికి కారణమేంటి హసాయిదు అల్సిన వారు తమ నాలుకతో మాట్లాడిన మాటల కారణంగా అందుగురించి మనం ఏ మాట మాట్లాడినా ఇది మనల్ని నరకంలోకి అయితే కదా అన్నటువంటి నిర్ధారణ చేసుకొని మాట్లాడాలి మరొక హదీతులు ప్రవక్త సలహా అల్లం తెలిపారు ఇన్న లాబ్దలయత కల్లము మాయతబయ్య నుఫీహ మనిషి ఒక మాట మాట్లాడతాడు నిర్ధారించుకోడు ఇది మాట్లాడవచ్చా లేదా అని దాని కారణంగా ఎలాంటి నరకంలో పడతాడంటే దాని యొక్క పై భాగం నుండి లోతు వరకు పడమర నుండి తూర్పు ఉన్నంత దూరాన దాని యొక్క లోతు ఉంటుంది అల్లా మనందరినీ కూడా మన నాలుకను అల్లా యొక్క ఇష్టంలో ఉపయోగించే సద్భాగ్యం ప్రసాదించుగాక అలాగే నరకానికి నరక శిక్షకు కారణమయ్యే పాపాల్లో పరోక్ష నింద మరియు చాడీలు చెప్పడం ఈ రోజుల్లో ప్రజలు ఎక్కడ ఏదైనా జరుగుతే తొందరగా కెమెరాలలో తీయడం మరియు ఫేస్బుక్లలో వాట్సాప్లలో సోషల్ మీడియాలో వేయడం ఒక అలవాటుగా అయిపోయింది ఇలాంటి చేష్టలు కూడా పరోక్ష నింద మరియు చాడీలలో కూడా రావచ్చు సామాన్యంగా కూర్చుండి ఏదైతే మాట్లాడుకుంటూ ఉంటామో దాంట్లోనే చాడీలు మరియు పరోక్ష నింద వస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ పరోక్ష నింద ఈ విధంగా కూడా రావచ్చు ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలూ వసలం అత్రూణ మల్ హీబా పరోక్ష అంటే ఏమిటో మీకు తెలుసా అని అడిగినప్పుడు అల్లాహ్ ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సహచరులు సమాధానం చెబుతారు అప్పుడు ప్రవక్త సలహా వసలం తెలుపుతారు వికృక అహాక భీమా యక్రా నీ సోదరుడు అతనికి ఇష్టము లేని విధంగా అతని గురించి నీవేదైనా ప్రస్తావించడం అని ప్రవక్త సల్ అసలువారు తెలిపారు అప్పుడు సహచరులు అడిగారు ప్రవక్త అతనిలో ఉన్న ఏదైనా విషయం మేము తెలిపితే ఇతరులకు అది పరోక్ష నిందవుతుందా అని అడిగారు అప్పుడు ప్రవక్త సల్ అసలువారు తెలిపారు అతనిలో ఉన్న విషయం మీరు ఇతరులకు తెలిపితేనే అది పరోక్ష నిందవుతుంది ఒకవేళ అతనిలో లేని విషయం మీరు ఏదైనా చెప్పారంటే అది అతనిపై అపనింద అవుతుంది ఇక ఈ విధంగా మనం ప్రజల యొక్క లోటుపాట్లను వారి దోషాలను వారి తప్పిదాలను వారి పొరపాట్లను కెమెరాలలో క్యాచ్ చేస్తూ ప్రజల ముందు వారిని ప్రచారం చెయ్యడం ఇది కూడా ఒక రకమైన పరోక్ష రాదా దీని మూలంగా భార్య భర్తల్లో తల్లిదండ్రులు మరియు సంతానంలో సోదరుల్లో ఈ విధంగా పరస్పరం ఎన్ని శత్రుత్వాలు పెరుగుతూ ఉన్న విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాము అందుగురించి ఒక సందర్భంలో ప్రక్త సల అలా అలం తెలిపారు మన్ కాల ఫీము ఎవరైతే ఒక విశ్వాసను గురించి అతనిలో లేని విషయం తెలుపుతాడో అస్కన్ అల్హబాల్ నరక వాసుల చీము రక్తం వచ్చి ఎక్కడైతే జమ అవుతుందో అలాంటి ప్రదేశంలో అల్లాహు తాలా అతని నివాసం చేస్తాడు గమనించండి ఎంత చెడు ప్రదేశం ఉంటుంది నరకమే చెడు అంటే అందులో ఇంకా ఈ విధంగా ఉండడం మరి ఎంత బాధకరమైన విషయంగా ఉంటుంది అల్లాహతాల మనందరికీ అన్ని రకాల పాపాల నుండి నరకంలో తీసుకువెళ్ళే ప్రతి పాపం నుండి దూరం ఉండే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కా